జై గురుదత్త యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణం ఉత్తరార్ధం ఐదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భాశాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడితో అన్నాడు ప్రతిది చిత్తే ప్రతిచోట చిత్తే ఉంది ఈ విషయాన్ని నిరూపించేందుకు నీకు పాషాణోపాఖ్యానం అనే చిన్న కథ చెబుతాను విను అని తను సంసారచింతలు వదిలేసి దీర్ఘ సమాధిలో ఉండిపోవాలనే కోరికతో ఏకాంత ప్రదేశాన్ని వెతుకుతూ సంకల్ప బలంతో ఆకాశంలో చాలా దూరం పోయి పోయి ఏ లోకస్పర్శ లేని ఏకాంత ప్రదేశం చూసుకుని అక్కడ తన సంకల్ప ఒక కుటీరం నిర్మించుకొని నిర్వికల్ప సమాధిలోకి ప్రవేశించినట్టు వంద సంవత్సరాలు నిర్వికల్ప సమాధిలో ఉన్న తరువాత సమాధిలోంచి బయటకు వచ్చినట్టు సమాధిలోంచి బయటకు రాగానే అహంకారం అనే విశాచం కోరిక అనే స్త్రీతో సహా వచ్చి తన మీద పడి పట్టేసుకుందని వశిష్ట మహర్షి చెప్పాడు చెబుతూ చెబుతూ అన్నాడు సమాధిలోంచి లేచేటప్పటికీ ఒక అస్పష్టమైన ఆడగొంతుక వినిపించింది ఇక్కడికి మరో జీవి కంఠం ఎలా వచ్చింది అని నేను ఆశ్చర్యపోయి చుట్టుపక్కల అంతా వెతికాను అక్కడ ఎవరూ కనిపించలేదు అప్పుడు యోగబలం చేత చిశ స్వరూపాన్ని చూసి భూతాకాశం అంతా వెతికాను అక్కడ వింత వింత లోకాలని చూశాను వింత వింత లోకాలను అలా చూస్తున్నప్పుడు ఒకచోట తనకు వినిపించిన శబ్దం మెల్లమెల్లగా స్పష్టం కావడంతో ఆయన ఆ దిక్కుగా ఇంకా ముందుకు పోగా లక్ష్మీదేవిలాగా ఉన్న సుందరాంగి ఒక ఆమె తనకు కనిపించిందని ఆమెను లక్ష్య పెట్టకుండా వదిలేసి ఆకాశంలో ముందుకు వెళ్ళిపోయి మళ్లీ రకరకాల ప్రపంచాలను చూడడం మొదలుపెట్టినానని చెప్పి వశిష్ఠ మహర్షి ఈ సందర్భంలో శ్రీరామచంద్రుడితో అంటున్నాడు అలా చూడగా చూడగా నాకేమి అర్థమైంది అంటే చితిసర్వం చివం చిత్సర్వం సర్వతిత్సత్ సర్వాత్మికేతత్ దృష్టం త్రమఖిలం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం అరవయవ సర్గ ఇరవై శ్లోకం అన్ని రకాల ప్రపంచాలు చైతన్యంలోనే ఉన్నాయి అవి చైతన్యంలోంచే వస్తున్నాయి అవన్నీ చైతన్యమే అన్ని వైపుల చైతన్యమే ఉంది ఆ చైతన్యమే అసలైన సత్పదార్థం అదే సర్వస్వరూపం ఈ విషయాన్ని నేను అప్పుడు అక్కడ ప్రత్యక్షంగా చూశాను అయినా మళ్ళీ ఆకాశంలో తిరిగి చాలా లోకాలను చూశాను నాకు మళ్ళీ ఆ మరింత స్పష్టపడింది ఇది అరవై సరుకుల వస్తుంది ఈ విషయం వశిష్ఠుడన్న ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ ఉన్నదంతా శుద్ధ చైతన్యమే అయితే చైతన్యం అనబడే ఆ శుద్ధ పరబ్రహ్మే సంసారి అయిన వచ్చాడని వాడికే జ్ఞానం కలిగితే ముక్తి లభించిందని చెప్పి ఆ ప్రథమ జీవుడి పేరు హిరణ్య గర్భుడు కదా ఆయనకు జ్ఞానం ద్వారా ముక్తి కలిగితే అప్పుడు ఆయనతో బాటు ఆయన కల్పించిన జీవులు అందరికీ ఒకేసారి ముక్తి వచ్చేయాలి కదా అలా ఒక్క హిరణ్య గర్భుడికి వచ్చేస్తే ఆయనతో పాటు అప్పటి జీవులంతా ముక్తి ముక్తిలోకి వెళ్ళిపోతారు కనుక ఇక అజ్ఞాన జీవి మిగలడు కనుక మళ్ళీ ఇక సృష్టి రారాదు కాని సృష్టి కనిపిస్తోంది కదా ఇది ఎలా వచ్చింది శ్రీరామచంద్రుడి ఈ ప్రశ్నను విని వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామ నీకు ఒకసారి నిద్ర వల్ల స్వప్నం వచ్చింది నీకు నిద్ర పోయింది నీ స్వప్న ప్రపంచం మొత్తానికి మోక్షం వచ్చేసింది కాని నీలో సంస్కారాలు మిగిలి ఉన్నాయి అందువల్ల మర్నాడే మరో స్వప్న ప్రపంచం నీ దృష్టిలో గడచిన స్వప్నమూ సత్యం కాదు కొత్త స్వప్నము సత్యం కాదు నీ కొత్త స్వప్న జీవుడి దృష్టిలో మాత్రం ఆ ప్రపంచం సత్యమే అలాగే ఈ ప్రపంచం అంతా శుద్ధ చైతన్యంలో హృదయ రూపంగా అంటే సంస్కార రూపంగా ఉంది ఈ ప్రపంచంలో ఉండే జీవుడి దృష్టిలో ఇది సత్యం ముక్తుడైన వాడు సత్యము తెలుసుకుని ఇది అసత్యంరా అని చెబుతాడు అయినా వీడు నమ్మడు ఇంకో విషయం చూస్తం విను ఇద్దరు మిత్రులున్నారు ఇద్దరూ ఆకాశంలో జానెడంత చంద్రుణ్ణి చూస్తున్నారు ఇంతలో వాళ్లల్లో ఒకడికి ఏదో యోగశక్తి కలిసి వచ్చి ఆకాశంలో ఎగరడం చేతనైంది అతను చంద్రమండలం మీదకు వెళ్ళి పరిశీలించి చూసి తిరిగి మిత్రుడి దగ్గరకు వచ్చి చంద్రుడు జానడంత చిన్నవాడు కాదురా చాలా విశాలమైన గోడం అని చెప్పాడు అయినా రెండవవాడికి చంద్రుడు జానడంతటివాడే అనే ఆలోచన పోదు పైకి వెళ్ళి వచ్చినవాడికి కూడా చంద్రుడు జానడివాడిలాగానే కనిపిస్తున్నాడు అయినా సరే వాడు చంద్రుడు చిన్నవాడు అని ఒప్పుకోడు ముక్తుడికి బుడికి ఉండే తేడా ఇలానే ఉంటుంది కనుక రామ హిరణ్య గర్భుడికి ముక్తి కలిగిన బద్ధజీవుడి దృష్టిలో సృష్టి కొనసాగుతూనే ఉంటుంది ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది ఈ అరవై ఒకటవ సరుగలో మహర్షి కొంత గద్యము కొంత పద్యము కలిపి నడిపాడు ఈ విషయం అరవై ఒకటవ సరుగలో మనకి తెలుస్తుంది వశిష్ఠ మహర్షి ఇలా చెప్తే శ్రీరామచంద్రుడు అడిగాడు సరే గురుదేవ మీకు కనిపించిన ప్రపంచాలలో మీరు ఆకాశంలో పక్షిలాగా పరిమిత స్వరూపంతో తిరిగారా లేకపోతే అపరిచ్ఛిన్న వ్యాపక భావనతో అంతా చూశారా వశిష్ఠుడన్నాడు నేనప్పుడు వ్యాపక స్వరూపంతోనే ప్రపంచాలను చూశాను అంటే నాలోనే నేను ఆ ప్రపంచాలను చూశాను నేనే కాదు లోకంలో ఉండే సామాన్య జీవుడు కూడా తన్ను తాను కళ్లల్లో చూసుకుంటున్నాడా లేదు తన మామూలు కళ్లతో సహా తన శరీరం మొత్తాన్ని తన చైతన్య నేత్రంతో చూసుకుంటున్నాడు ఈ విషయం బాగా అర్థం కావడం కోసం చెట్టును ఉదాహరణగా తీసుకో చెట్టుగా ఉన్న జీవి తన దేహాన్ని తను గుర్తించుకుంటున్నాడా లేదు ఆకులు రెమ్మలు కొమ్మలు కలిగి ఉన్న తన స్వరూపాన్ని ఆ జీవి తన చైతన్య నేత్రంతోనే గుర్తిస్తున్నాడు అలాగే నేను కూడా నా చైతన్య నేత్రంతో ఆ లోకాలనన్నిటినీ నా అవయవాలుగా చూశాను అప్పుడేమిటి ఇప్పుడు కూడా సమస్త ప్రపంచాన్ని అలాగే చూస్తున్నాను నేనే కాదు వివేక జ్ఞాన సంపన్నులంతా ఇలాగే చూస్తున్నారు అంటే శ్రీరాముడు అడిగాడు గురుదేవా మీరిలా ప్రపంచాలను చూస్తూ ఉండగా ఆ పాట పాడిన మహిళామణి ఏమి చేసింది అంటే వశిష్ఠుడన్నాడు ఆమె చిదాకాశ స్వరూపురాలై అలా పాట పాడుతూనే నా పక్కకు వచ్చి నిలబడింది అందుకే ఆమెను నేను మామూలు స్థితిలో చూడలేకపోయాను సమాధిలోకి వెళ్ళి నేను కూడా చిన్ని సంపాదించుకున్నాకే చూడగలిగాను దానికి శ్రీరాముడు అడిగాడు గురుదేవ ఆమె చిదాకాశ స్వరూపురాలైతే ఆమెకు నోరు నాలుక మొదలైన అవయవాలే ఉండవు కదా ఆమె పాట ఎలా పాడగలిగింది అంటే వశిష్ఠుడన్నాడు అదేమి ప్రశ్నయ్యా నీ స్వప్నంలో కనిపించే రూపాలన్నీ చితాత్మకాలు కావా అవి పాటలు పాడడం లేదా వేరే పనులు చెయ్యడం లేదా అది కాక ఇప్పుడు కనిపించే ఈ ప్రపంచం మొత్తం కలిపి చిదాత్మకమే అని అనేకసార్లు నిరూపించుకున్నావు కదా నిర్మాణ ప్రకరణం ఉత్తరార్థం అరవై రెండవ సర్గ ముప్పై తొమ్మిదవ శ్లోకం అందుకే ఈ ప్రపంచాన్ని స్వప్నమనీ అనవచ్చు శూన్యమనీ అనవచ్చు సాక్షాత్తుగా బ్రహ్మమనీ అనవచ్చు ఇవన్నీ దృష్టి భేదాలే రామా నేను స్వప్న వ్యవహారంలాగానే ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాను అరవై రెండవ సర్గలో వస్తుంది ఈ విషయం శ్రీరాముడు అడిగాడు గురుదేవా నా ప్రశ్నకు పూర్తిగా సమాధానం రాలేదు అందుకే మళ్లీ అడుగుతున్నాను ఆ సమయంలో మీరు చిదాకాశస్వరూపులుగా ఉన్నారు కదా అప్పుడు మీకు నోరు నాలుక వంటి అవయవాలు లేవు కదా మీరు అక్షరాలను ఎలా ఉచ్చరించగలిగారు అంటే వశిష్ఠుడన్నాడు అక్షరాల ఉచ్చారణకు శరీరం కారణం అయితే శవం కూడా మాట్లాడాలి ఎందుచేత శరీరం అక్కడే ఉంది కనుక స్వప్నలోకంలో సత్యమైన శరీరం లేదు కనుక అక్కడ మాటలే ఉండరాదు కాని అక్కడ మాటలు కనిపిస్తున్నాయి కదా కనుక అక్షరాల ఉచ్చారణకు శరీరం కారణం అవ్వడానికి ఫీలు లేదు అయితే ఆ ఉచ్చారణకు కారణం ఏమిటి అని నువ్వు అడుగుతావు ఆ ఉచ్చారణ అనేది సత్యమైన వ్యవహారం అయితే దానికి సరియైన కారణం ఉండి ఉండేది అలా సరి కారణం ఉంటే స్వప్న ప్రపంచంలోని మాటలు బయటి వాళ్ళందరికీ వినిపించి ఉండేవి అంటే శ్రీరాముడు అన్నాడు అదేమిటండి జాగ్రత్త ప్రపంచం ప్రత్యక్ష ప్రమాణానికి అందుతుంది స్వప్న ప్రపంచం అలా అందదు ఈ రెంటిని సమానం అనేస్తారేమిటి మీరు అంటే వశిష్ఠుడన్నాడు జాగ్రత్త ప్రపంచం పైపైకి పైకి ప్రత్యక్ష ప్రమాణానికి అందుతున్నట్టు కనిపిస్తుంది కాని తత్వం విచారించి చూస్తే అది నిలవదు అందుచేతనే ఆ రెంటిని సమానాలు అని నేనన్నాను ఒక కొత్త ఉదాహరణ చెబుతాను విను ఒకడికి తనను ఎవరో చంపేసినట్టు కల వచ్చింది కలలో చచ్చిపోయిన తరువాత వాడి పరిస్థితి ఏమిటి వాడు చచ్చిపోయాడు కనుక వాడికి ఆ స్వప్నలోకంలో దేహం లేదు వాడికి జ్ఞానం లేదు కనుక ముక్తే లేదు వాడిలో ఆలోచనలు ఉన్నాయి కనుక రాయిలాంటి జడత్వము లేదు ఇప్పుడు వాడు కలలో ఉన్నట్ట మెలుకువలో ఉన్నట్ట కలలో చచ్చిపోయాడు కనుక కలలో లేడు మెలుకువలో వాడు కనిపించలేదు కనుక మెలుకువలో లేడు వాడిని గురించి ఆలోచన కొనసాగుతుంది కనుక వాడికి అస్తిత్వమే లేదు అనడానికి వీలు లేదు ఒకటికి అలాంటి కల చాలాసేపు నిలబడి ఉండిపోయింది అనుకో అలాంటి స్వప్నజీవికి మనలాంటి మామూలు జీవికి తేడా ఏమిటి ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉన్నది అంటే శుద్ధ పరమాత్మ చైతన్యంలోనూ అంతులేని ఆకాశాలు ఉన్నాయి ప్రతి ప్రపంచంలోనూ రకరకాల లోకాలు జీవులు ఉన్నారు ఆ జీవుల మనస్సులో మళ్ళీ ఆకాశాలు ఉన్నాయి ఈ పరంపర ఇలా కొనసాగిపోతోంది దీనికి అంతు లేదు ఈ పరంపర మొత్తానికి కారణం అవిద్య అవిద్య దృష్టిలో అరటి ఈ ప్రపంచ కల్పనలు కొనసాగిపోతూ ఉంటాయి ఆ కల్పనల్లో ఒకటి సత్యమని ఒకటి అసత్యమని విడదీసి చూపించేందుకు అవకాశమే లేదు ఇదంత అజ్ఞానుల దృష్టి అందుకే వారికి ప్రపంచమంతా సుఖదుమకమై భయాలను కలిగిస్తుంది తత్వేవయం విదూష అమన్వానస్ అజ్ఞానియైన జీవికి ఈ దృశ్య ప్రపంచమే భయప్రదం అని వేదం చెబుతోంది ఇక బ్రహ్మవేత్తల దృష్టిలోకి వచ్చావా మొత్తమంతా చిదేక ఘనమే అంటే గడ్డగట్టిన శుద్ధ చైతన్యమే రామ ఈ దృష్టి భేదాన్ని నువ్వు గమనించుకుంటే నీ ప్రశ్నకు సమాధానం సరిపోతుంది ఇక పై విషయం చెబుతాను విను ఇదంతా అరవై మూడవ సర్గలో వచ్చింది వశిష్ఠుడు చెప్తున్నాడు నేను ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మాయి నువ్వెవరివి నీ తండ్రి ఎవరు నీ భర్త ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చో ఎలా వచ్చో నీ స్వంత స్థానం ఏది అని అడిగాను దానికి ఆ విద్యాధరి ఇలా సమాధానం చెప్పింది మునీంద్ర సువిశాలమైన ఈ ఆకాశములో ఏదో ఒక మూల మీకు సంబంధించిన జగత్తు ఉంది దానితో పాటుగా భూలోక స్వర్గలోకాలు ఉన్నాయి అందులో భూమికి వెలుపల సుప్రసిద్ధమైన లోకాలోక పర్వతం ఉంది భూమి చుట్టూ ఉన్న కాంతికిరణాలు అంతరించే ప్రదేశాన్ని లోకాలోక పర్వతం అంటారు అందుకే ఆ పర్వతం భూమి అనే స్త్రీకి చేతి కంకణంలాగా ఉంది అని ఇక్కడ కవి వర్ణించాడు భావనామయమైన ఈ పర్వతానికి ఒక పక్క వెలుగు మరోపక్క చీకటి ఉంటుంది అని ప్రసిద్ధి మహర్షి ఆమె విద్యాధరి అంటోంది మహర్షి ఆ లోకాలోక పర్వతంలో ఎన్ని రకాల విచిత్రాలున్నాయో నేను చెప్పలేను ఒక్కొక్క చోట ఒక్కొక్క విచిత్రమైన సన్నివేశం ఆ పర్వతంలో ఉంటుంది ఒక్కొక్క చోట జనమయంగా ఉంటుంది మరో చోట ఎడారిగా ఉంటుంది వేరొక చోట దేవతామయంగా ఉంటుంది ఇలా ఎన్ని వేల విచిత్రలో అలాంటి ఆ పర్వతానికి ఉత్తర భాగాన ఒక శిఖరం ఉంది ఆ శిఖరంలో తూర్పు ముఖంగా ఒక పెద్ద శిల ఉంది ఆ గర్భం నా నివాస స్థానం ఆ మహాశిలాగర్భంలో అనేక వేల యుగాలుగా నేను కాపరం ఉంటున్నాను నేనే కాదు నా భర్త నా పరివారం అంతా అక్కడే ఉంటున్నాం నా భర్త చాలా గొప్పవాడు చిన్నప్పటి నుంచి వేదాధ్యైన శీలి ఆయనకు ఇంద్రియ చాపల్యం లేనే లేదు నాకు మాత్రం ఆయనంటే వల్ల మాలిన మోజు ఇంతకు నేనెలా పుట్టేనో చెప్పలేదు కదు చెబుతా వినండి నా భర్త చిన్న వయస్సులో ఉండగానే బాగా శ్రోత్రియంగా ఉండేవాడు ఆ వయస్సులో ఆయన తనకు అనువైన భార్య కావాలని కోరుకుని నన్ను సృష్టి చేశాడు చూస్తున్నారు కదా నేనెంత అందంగా ఉన్నానో ఇప్పుడే ఇలా ఉంటే ఆ నిండు యవ్వనంలో ఎలా ఉండేదాన్నో మీరే ఊహించుకోండి కాని మా ఆయనకు ఏ ఆలోచన ఓ పట్టాన తెగదు ఒకటే జాగు మనిషి ఆయనకు నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఒక పక్క ఇంద్రియాలను జయించి మోక్షం పొందాలని మరోపక్క ఉంటూ ఉండేది ఆ ఊగిసలాటలో మా వివాహం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తూ ఉండేది ఆయన మామూలుగానే ఉండేవాడు నేను మాత్రం కామబాధకు తట్టుకోలేక గిలగిల కొట్టుకుంటూ ఉండేదాన్ని ఇంతకంటే వైదవ్యమే బాగుండేది అని ఏడుస్తూ ఉండేదాన్ని అయినా ఆయనను వదిలిపెట్టి వెళ్లలేకపోయేదాన్ని ఇలా చాలా యుగాలు గడిచాయి నా భర్త సాంగత్య ఫలమేమో ఏమో క్రమంగా నా అనురాగం కాస్త వైరాగ్యంగా మారడం మొదలు పెట్టింది ఈలోగా నా భర్తకు మోక్షం మీద కోరిక సుస్థిరం అయిపోయింది అయినా ఏదో అజ్ఞానలేశం మిగిలి ఉండడం వల్ల ఆయనకు కూడా మోక్షం చేతికి అందకుండా ఉంది ఇక నా పరిస్థితి అంటారా మోక్షం మీద కోరికతో నేను కూడా రకాల యోగ సాధనలు కేచరి ముద్ర అనే యోగ విధానాన్ని అభ్యసించాను దాని ఫలితంగా సిద్ధపురుషులతో సాంగత్యం నాకు లభిస్తోంది సిద్ధలోకాలలో సంచారం చేయగలుగుతున్నాను నా యొక్క ధారణాయోగ యోగ చేత నాకి బ్రహ్మాండ గోళం అంత కరతలా మలకంలాగా ప్రత్యక్షంగా కనిపిస్తోంది అందుకే మహాత్ములేని మిమ్మల్ని చూడగలిగాను మీలోకానికి రాగలిగాను మహాత్మ మీరు కరుణామైలు మీరు దయతో నాకు నా భర్తకు కూడా సదుపదేశం చేసి మా ఇద్దరికీ మోక్షాన్ని అనుగ్రహించండి ఈ కోరికతోనే నేను మీ దగ్గరకు వచ్చాను వశిష్ఠుడు ఆ విద్యాధరితో అంటున్నాడు ఇదేం చిత్రమమ్మా రాతి కడుపులో ఇల్లు అక్కడ కాపురం ఏమిటి పరివారం ఏమిటి నమ్మడానికి వీల్లేకుండా ఉందే అప్పుడు ఆ విద్యాధర స్త్రీ వశిష్ఠుడితో అంది మునీంద్ర అక్కడ మా ఇల్లు మా పరివారము మాత్రమేనా ఇక్కడ మీకు ఎంత ప్రపంచం ఉందో అక్కడ మాకు అంత ప్రపంచం ఉంది ఇక్కడ మీకు స్వర్గమర్త్య పాతాళలోకాలు ఉన్నట్లే మాకు అక్కడ స్వర్గమర్త్య పాతాళలోకాలు ఉన్నాయి నేను చెప్పింది నమ్మబుద్ధి కాకపోతే ఒకసారి నాతో రండి మాలోకం చూదురుగాని వశిష్ఠుడు ఈ విషయం చెబుతూ అన్నాడు రామ విద్యాధర వనిత వంటి ఈ వింత వనిత ఇలా సవాలు చేసేసరికి నాకు కూడా ఉత్కంఠ పెరిగి ఆమెతో పాటు ఆకాశ మార్గాన్ని చాలా దూరం ప్రయాణం చేశాను అక్కడ లోకాలోక పర్వతం కనిపించింది అక్కడ ఆమె చెప్పిన శిల కూడా కనిపించింది కానీ నాకు ఆ శిలలో ఏ లోకము కనిపించలేదు ఆ మాటే ఆవిడను అడిగాను ఆ విద్యాధర స్త్రీ నేను అడిగితే ఇలా చెప్పింది మునీంద్ర చిత్రంగా ఉంది నాకు కూడా నా ప్రపంచం పూర్వంలాగా కనిపించడం లేదు కానీ బొత్తిగా కనిపించకుండా పోలేదు ఇప్పుడు నా ప్రపంచం అద్దంలోని నగరంలా కనిపిస్తోంది నాకు ఈమాత్రమైనా కనిపించడానికి కారణం నా నిత్య అనుభవమే మీరు పూర్వం సమాధిలో కూర్చున్నప్పుడు కేవలం చిదాకాశస్వరూపంగా ఉండిపోయారు ఆ దశలో మీకు సమస్త బ్రహ్మాండాలు కనిపించాయి నేను కూడా ధారణాయోగంలో ఉన్నప్పుడు అలాగే అన్ని లోకాలను చూశాను మీరు సమాధిలోంచి బయటకు వచ్చారు నేను మీతో సంభాషణలో పడి ధారణాయోగంలోంచి బయటకు వచ్చాను అందువల్ల మనమిద్దరం ఇతర ప్రపంచాలను చూడలేకపోతున్నాం తమరు సర్వజ్ఞులైన గురువులు నేను శిష్యురాలిని అయినా ఈ విషయంలో మనిద్దరి పరిస్థితి ఒకే రకంగా ఉంది ఇందులో మరో విశేషం ఏమిటి అంటే నాకు నాలోకం గురించి చిరకాలాభ్యాసం ఉన్నది కనుక ఆ అభ్యాస బలం వల్ల నా లోకాన్ని కొంతైనా చూడగలుగుతున్నాను అందుకనే సదాభ్యాసాన్ని పెంచుకోవాలని మీ బోటి పెద్దలు మళ్లీ మళ్లీ చెబుతూ ఉంటారు కాబట్టి మునీంద్ర మనిద్దరం కూడా మళ్ళీ పరమాత్మ మీద ధారణాభ్యాసం మొదలు పెడదాం దానివల్ల చిదాకాశ శరీరం ఏర్పడి ఈ రాతిలో అంతర్గతంగా ఉన్న లోకాన్ని చూడగలుగుతాం వశిష్ఠుడు ఆమె మాటల గురించి రాముడ్తో ఇలా అంటున్నాడు రామా ఆ వనిత అలా అనేసరికి నేను అంగీకరించి అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చుని సమాధి కోసం ప్రయత్నించాను బాహ్య విషయాలను వదిలివేశాను మానసిక సంకల్పాలనుకూడా విడిచిపెట్టేశాను ఆ మహిళతో నాకు జరిగిన సంభాషణను కూడా మరొకలోకి తోసేశాను క్రమంగా నాకు సమాధి సుస్థిరమైంది అంతే నాకు ఆ శిలకడుపులో ఒక మహాప్రపంచం కనిపించడం మొదలు అది స్వప్నం కాదు అది స్పష్టమైన దర్శనం నాతో పాటు నాతోపాటు ఆ వనిత కూడా ఆ లోకాన్ని చూసింది ఆమె నా లోకంలోకి ప్రవేశించింది నేను ఆమెను అనుసరించాను ఆమె అక్కడి స్వర్గాదిలోకాలను దాటుకుంటూ అక్కడి బ్రహ్మలోకానికి చేరింది అక్కడ ఒక బ్రహ్మగారు ఉన్నారు ఆయనను నాకు చూపించి ఆమే నాతో ఇలా అంది మునీంద్ర ఈయనే నా భర్త నన్ను ఈయనే సృష్టి చేశాడు నన్ను వివాహం చేసుకోవడానికే సృష్టి చేశాడు అయినా ఇంతవరకు వివాహం చేసుకోలేదు ఇద్దరికీ ముసలితనం వచ్చేసింది ఇద్దరికీ మోక్షం కావాలనే కోరిక కలిగింది అనుక మునీంద్ర మీరు మా ఇద్దరికీ తత్వబోధ చేసి మమ్మల్నిద్దరినీ మోక్షానికి చేర్చండి రామా ఆ వనిత సూటిగా ఆ బ్రహ్మచారి ఈ మాట అనేసరికి నేను కొంచెం తటపటాయిస్తూ చూశాను ఆవిడ అదేమీ పట్టించుకోకుండా ఆ బ్రహ్మగారి సమాధికి భంగం చేస్తు ఇలా అంది నాథా ఈయన మరో లోకంలోని బ్రహ్మర్షి మహానుభావుడు మన ఇంటికి అతిథిగా వచ్చాడు ఈయనను తగిన విధంగా గౌరవించండి వశిష్ఠుడు చెప్తున్నాడు శ్రీరామచంద్రుడికి ఆ విద్యాధరి వనిత తన భర్తతో అలా అనేసరికి ఆ అన్యలోక బ్రహ్మ మెల్లిగా కళ్ళు తెరిచి ఇలా అన్నాడు మునీంద్ర మీకు స్వాగతం జ్ఞానామృతం మీ సొమ్ము మీరు చాలా దూరం నుంచి వచ్చారు అలసిపోయి ఉంటారు ఆ ఆసనం మీద కూర్చోండి అన్యలోక బ్రహ్మ నాతో ఇలా అంటే నేను అతనితో ఇలా ఓ అన్యలోక బ్రహ్మ నీకు నమస్కారం ఈమె నా దగ్గరకు వచ్చి జ్ఞానోపదేశం చేయమని అడుగుతోంది నాకు అంత విచిత్రంగా ఉంది ఏది ఉచితమో ఏది అనుచితమో తెలియకుండా ఉంది ఎందుకంటే మీరా సర్వభూతేశ్వరులు జ్ఞానసిద్ధులు మీకు ఒకరి ఉపదేశం అక్కర్లేదు ఈవిడ సాధన సంపత్తి లేనిది ఈవిడకు ఉపదేశం ఎక్కదు అందుకే ఏమి చేయాలో నాకు తోచడం లేదు అది కాక ఓ దేవా మీరు ఈమెను భార్య కావడం కోసం సృష్టి చేసి మళ్లీ ఎందుకు వివాహం చేసుకోలేదో నాకు అర్థం కావడం లేదు నేను ఇలా అంటే ఆ అన్యలోక బ్రహ్మ నాతో ఇలా అన్నాడు మునీంద్ర అసలు విషయం చెబుతా వినండి ఈవిడ సృష్టి నా ద్వారా జరిగిన మాట నిజమే కాని ఈయన నన్ను భార్యగా చేసుకోవడం కోసమే నన్ను సృష్టి చేసాడు అనేది ఈవిడి చేసుకున్న కల్పన అది ఆవిడ యొక్క మనోవాసనల ఫలితం ఈవిడ కేవలం నా సంకల్ప బలం సృష్టింపబడినది కనుక ఈవిడకు సరి అస్తిత్వం లేదని నాకు తెలుసు ఈవిడ మిథ్యాస్వరూపురాలని నాకు తెలుసు ఇక త్వరలో నాకు విదేహ కైవల్యం రాబోతోంది దానితో బాటే నా సృష్టి మొత్తానికి ఈవిడతో సహా ప్రళయం రాబోతోంది ఇంతకు ఈవన్ని ఎలా సృష్టి చేశానంటారా వినండి నేను మొదట్లో చిరాకాశ రూపుడిని చిదాకాశంలోనే ఉండేవాడిని అయితే కాలవశాన నా స్వరూపం కొంచెం మలినం అయింది అందువల్ల నాలో స్వల్పంగా నేను అనే వాసన ఏర్పడింది ఆ వాసనలకు గల అధిష్టాన దేవతే ఇలా ఈ స్త్రీగా రూపాంతరం చెందింది నా దృష్టిలో మాత్రం నాకు ఈవిడ నాకంటే భిన్నంగా కనిపించడం లేదు ఈవిడకు మీకు ఈవిడ నాకంటే భిన్నంగా ఉంది అని కనిపిస్తోంది ఇది దృష్టి భేదం మాత్రమే ఈవిడ నా భార్య అనే మాట కూడా ఈవిడ దృష్టిలో ఉన్న మాటే నా దృష్టిలో భేదానికి తాగులేదు మునీంద్ర సారాంశం మళ్లీ చెబుతా వినండి నేను శుద్ధ చైతన్యం యొక్క వివర్త స్వరూపిడినై చిత్తాకాశ రూపంతో నేను సంకల్పించిన ద్విపరార్ధ రూపమైన ఆయుక్ ప్రమాణాన్ని ఇంచుమించు గడిపేశాను బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్య ప్రమాణాన్ని ద్విపరార్థం అంటారు ఇక ఇప్పుడు ఈ చిత్తాకాశ స్వరూపాన్ని విడిచిపెట్టి నిరతిశయానందరూపమైన బ్రహ్మాకాశ స్వరూపమైన కైవల్య స్థితిని అందుకోబోతున్నాను అందుకే మహాప్రళయం దగ్గరకి వచ్చేసింది ఈవిడను వదిలిపెట్టాలనే సంకల్పం కూడా నాకు బయలుదేరింది అందుకే ఈవిడ కూడా నా మార్గాన్ని పట్టుకుని వైరాగ్యంలోకి ప్రవేశించింది ఆ వైరాగ్యం వల్లే సాంగత్యం శ్రవణ మననాథులు ఆత్మజ్ఞానానికి అనుకూలమని గ్రహించి ధారణాయోగాన్ని సాధించింది ఆ యోగ బలంతోనే మీరు పరమరహస్యంగా ఏర్పరచుకున్న సమాధి స్థానాన్ని తెలుసుకోగలిగింది ఉపదేశించమంటూ మిమ్మల్ని కోరింది ఇదంతా ఆమెకు ఉన్న అవిద్యా సంపర్కం వల్ల జరుగుతున్న వ్యవహారమే మునీంద్ర అధ్యారోప దృష్టితో చూస్తే ఇలా అనేక ప్రపంచాలు కనిపిస్తూనే ఉంటాయి అపవాద దృష్టితో చూస్తే ఏదీ కనిపించదు అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది ఒకటే అదే చిదాకాశం చిదంబరం నిర్మాణ ప్రకరణ ఉత్తరార్ధం డెబ్భయవ సర్గ ఇరవైదవ శ్లోకం వశిష్ట మహర్షి ఇక మీరు మీ లోకానికి వెళ్ళండి నేను నాచే సంకల్పింపబడిన ఈ జగత్తును ఉపసంహారం చేసి పరాబ్రహ్మ స్వరూపాన్ని పొందుతున్నాను అని ఆ దివ్య పురుషుడు అన్నప్పుడు వశిష్ఠమహర్షి అతని మాటలు చెప్పి శ్రీరామచంద్రుడితో అంటున్నాడు రామ ఆ అన్యలోక బ్రహ్మ నాతో ఇలా అంటూనే మౌనం వహించి పద్మాసనం బిగించి సమాధిలోకి ప్రవేశించాడు ఆయన గారి అహంకార స్వరూపిణి అయిన కూడా అలాగే చేసింది నేను చూస్తూ ఉండగానే ఆ బ్రహ్మదేవుడు సంకల్పరహితుడే కృషించుకోసాగాడు ఆయన కృషించిన కొద్దీ ఆయన విరాట్ శరీరానికి అవయవాలుగా ఉన్న అక్కడి పృథివ్యాధి పంచభూతాలు క్రమంగా ఆయనలోకి లయించడం ప్రారంభించాయి దాంతో మహాప్రళయం ప్రారంభం అయింది ఈ విషయం డెబ్బై ఒకటవ సరుకులో మనకి వస్తుంది ఆ ప్రళయక్రమం చెబుతాను విను ఆ లోకానికి విరాట్ స్వరూపుడైన ఆ బ్రహ్మ తన ప్రాణాలను తన హృదయంలోకి ఉపసంహరించుకోవడం మొదలుపెట్టాడు వెంటనే అక్కడి ఆకాశంలోని వాయువు తనలో ఉండే గ్రహ ధరించే లక్షణాన్ని వదిలేసింది దాంతో చెట్టు మీది నుండి పూలు రాలి పడినట్లుగా ఆకాశం నుండి నక్షత్రాలు విమానాలు ర్యాలీ కిందపడ్డాయి పడ్డాయి మేరు శిఖరాలు కూలిపోయాయి వశిష్ఠుడు చెప్తున్న ఈ విషయాలు విని శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు గురుదేవ విరాట్ స్వరూపుడైన బ్రహ్మకు ఈ ప్రపంచం అంతా శరీరం అని చెబుతారు కదా అందులో భూలోకం ఏ అవయవం స్వర్గం ఏ అవయవం పాతాళం ఏ అవయవం వీటితో ఏర్పడిన పెద్ద శరీరం ఒకటి ఉండగా బ్రహ్మలోకంలో ఉండి ప్రాణాయామాదులు చేసేందుకు వీలుగా మరో శరీరం ఎట్లా ఏర్పడింది ఏ జీవికైనా శరీరంలో శరీరం ఉంటుందే మీరు చేసే వర్ణన అతకకుండా ఉన్నదే శ్రీరామచంద్రుడు అడిగిన ఈ ప్రశ్నకి వశిష్ఠుడు సమాధానం చెప్తున్నాడు రామా ఈ ప్రపంచమంతా అధ్యాస అధ్యారోప ప్రక్రియలో విశుద్ధ చైతన్యం మీద ఆరోపింపబడి రూపొందింది అని ఇదివరకే నిరూపించం స్థూల దేహం ఒక కల్పన మానసిక దేహం మరో కల్పన వీటిలో ఉండే అహంకారం మరో కల్పన మొత్తం అంతా కల్పనే అని నిశ్చయం తరువాత ఈ కల్పనలలో ఏది ఏ అవయవంగా మారింది అనే ప్రశ్నకు విలువ ఏముంది ఒక శరీరంలోకి మరో శరీరం ఎలా వచ్చింది అనే ప్రశ్నకు విలువా ఏముంది ఒక ఉదాహరణ చెబుతాను విను నీకు ఒక స్వప్నం వచ్చింది ఆ స్వప్న ప్రపంచానికి విరాట్ నువ్వే ఆ స్వప్నం మెళుకువలోకి రాబోతోంది మెడుకువలోకి రావాలనే సంకల్పం నిది నీలో ఈ సంకల్పం రాగానే స్వప్న భూతాది భూతాదిలోకాలన్నీ ఉపసమహారం అవుతాయి ఇదే క్రమంలో ఆ అన్యలోక బ్రహ్మగారి ప్రళయ పద్ధతిని నువ్వు సమన్వయించుకుంటే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేస్తుంది ఈ విషయం డెభై రెండవ వస్తుంది వశిష్ఠుడు చెప్పిన ఈ మాటలు విని శ్రీరామచంద్రుడు అంటున్నాడు గురుదేవ మీ సమన్వయం బావుంది అధ్యయారోపక్రమం గురించి పూర్వం మీరు రెండు మూడు సార్లు ప్రస్తావించారు నిర్వాణ ప్రకరణం పూర్వార్ధంలో ముప్పై మూడవ ప్రాంతంలో కూడా వివరించారు అయినా విషయం గట్టిపడడం కోసం దానిని మరోసారి చెప్పండి శ్రీరామచంద్రుడు ఈ ప్రార్థన విని వశిష్ఠుడిలా అంటున్నాడు రామా ప్రళయానంతర పరిస్థితిని ముందర ఆలోచించు అప్పుడు అద్వితీయమైన శుద్ధ పరబ్రహ్మతత్వము మాత్రమే మిగిలి ఉంటుంది ఈ స్థితిని నిద్రకు ఉపక్రమించబోయే క్షణంలో ఉన్న నీ పరిస్థితికి పోల్చవచ్చు ఆ క్షణంలో నీకు మెలుకువ పోయింది కనుక జాగ్రత్ సంస్కారాలు అంతరించాయి స్వప్న నమస్కారాలు ఇంకా పుట్టనే లేదు అందుచేత అప్పుడు నువ్వు నిర్వాసనంగా నిర్వికల్పంగా ఉన్నావు అప్పుడు నీవు ద్రష్టవు కాదు దృశ్యానివీ కాదు కేవల దృక్కువు ఇలా ఉన్న నీకు ఉన్నట్లుండి స్వప్నం ప్రారంభమై ద్రష్టృత్వం పట్టింది అలాగే ప్రళయానంతరం కేవలం దృక్కుగా ఉన్న పరబ్రహ్మకు ద్రష్టృదృశ్యత్వ భావాలు పట్టే దానివల్ల ద్విత్వం ఏర్పడింది దానివల్ల లోపల బయట అనే విభాగం ఏర్పడింది దానివల్ల దేశకాల విభాగం ఏర్పడింది ఆ తరువాత కర్త కార్యము కరణము భోక్త భోగ్యము భోగము వంటి త్రిపుటులు ఏర్పడ్డాయి ఇక అక్కడి నుంచి దేహేంద్రియాత్మకమైన ప్రపంచం కూడా ఏర్పడింది దానికి అనుగుణంగా ఊర్ధ్వ అధోలోకాలు ఏర్పడ్డాయి ఈ మాట శ్రీరాముడు అడుగుతున్నాడు ఇక్కడ మనస్సు చేసే కల్పననే కదా మీరు చెప్తున్నారు అలాంటప్పుడు ఇది సూక్ష్మం కాదని ఇది ఆదిభౌతికమని అంటే పంచభూతమయమని గట్టిదని ఇలాంటి అనుభూతులు ఎలా వచ్చాయి అంటే వశిష్ఠుడన్నాడు సూర్యకిరణాల్లోకి నీటి బిందువులు ఎలా వచ్చాయో అలాగే వచ్చాయి అంటే ఎడారిలోకి ఎండమావి నది వచ్చినట్లుగా వచ్చాయి అందువల్లే ఇంత అధ్యారోపం జరిగిన అధిష్టానంగా ఉన్న విరాట్ పురుషుడు కేవల చెన్మాత్రుడుగానే ఉండిపోతున్నాడు ఈ బ్రహ్మాండం అంతా ఆ చెన్మాత్రుడి శరీరమే మొదట ఆ శరీరం ఒక అండంలాగా ఏర్పడింది అదే బ్రహ్మాండం ఆ అండం పగిలి రెండు ముక్కలై ఒక ముక్క పైకి మరో ముక్క కిందకి వాటి మధ్య భాగమే ఆకాశంగా ఏర్పడింది దానిలోనే ఇతర లోకాలు ఏర్పడ్డాయి ఇవన్నీ ఆ విరాట్ పురుషుడిలోని అంతర్భాగాలే కనుక ఈ లోకంలో ఎవరు ఏ పని చేసినా అది నిజానికి విరాట్ పురుషుడు చేసిన పని అని మేము అంటున్నాం శ్రీరాముడు ఈ మాట విని ఇలా అడిగాడు అలా అయితే ఈ లోకాల్లో జీవులు జన్మిస్తూ మరణిస్తూ ఉన్నారు కదా అందువల్ల ఆ విరాట్ పురుషుడు కూడా జన్మిస్తూ మరణిస్తూ ఉన్నాడు అని చెప్పాలి కదా అంటే వశిష్ఠుడు అన్నాడు చెట్టులో ఆకురాలిపోతే చెట్టు రాలిపోయినట్టు కాదు ఆకులు కొమ్మలు అన్ని ఒకేసారి రాలిపోతే చెట్టు రాలినట్టు అవుతుంది అలాగే ఈ జీవులందరూ ఒకేసారి మరణిస్తే ఆ విరాట్ పురుషుడు మరణిస్తాడు అది మహాప్రళయకాలంలో జరుగుతుంది దానికి ద్విపరార్ధకాలము అనబడే సుదీర్ఘ కాలం పడుతుంది అని పురాణాలు లెక్కలు చెప్పే ఇంతకు నేను చెప్పవచ్చింది ఏమిటంటే విరాట్టు జగత్తు బ్రహ్మ అనే మూడు పర్యాయ పదాలే వాటికి భేదం లేదు అని అంటే శ్రీరాముడు అడిగాడు విరాట్టు వల్లే లోకాలు పుడుతున్నాయి లోకాలన్నీ పోతే విరాట్టు పోతున్నాడు కనుక విరాట్టు ప్రపంచము ఒకటే అని ఒప్పుకోవచ్చు వాళ్ళిద్దరితో పాటు పరబ్రహ్మను కూడా కలిపేశారు ఏమిటి అంటే వశిష్ఠుడన్నాడు రామ నువ్వు మానస పూజ మొదలు పెట్టావు దానికోసం హృదయంలో ఒక సింహాసనాన్ని కల్పించుకున్నావు ఆ దేవుడు ఎదురుగుండా స్వయంగా నువ్వే కూర్చున్నావు ఇక పూజ మొదలు పెట్టావు అప్పుడు ఆలోచించు ఆ లోపలి సింహాసనం ఎవరు ఆ లోపలి దేవత ఎవరు ఆ లోపల కూర్చున్న నువ్వు ఎవరు ఇవన్నీ ఒకటే కదా బయట నువ్వు అనేవాడివి ఉండబట్టి లోపల ఇంత వ్యవహారం జరిగింది అలాగే పరబ్రహ్మ ఉండబట్టే విరాట్ పురుషుడి వ్యవహారం అంత జరిగింది అందుకే ప్రపంచ విరాట్ పరబ్రహ్మలు ఒకటే అని నేనన్నాను ఇదంతా అధ్యారోప విధానం ద్వారా వచ్చిన నిర్ణయం అపవాద విధానం ద్వారా కూడా ఇదే నిర్ణయానికి రావచ్చు దీని చూపించేందుకోసం ఆ శిలాజగత్తులో జరిగిన ప్రళయ విధానాన్ని సంగ్రహంగా వివరిస్తాను విను రామ శిలా జగద్బ్రహ్మ సమాధిలోకి ప్రవేశించాడు అని చెప్పాను కదా ఇంతలో పది దిక్కులలోనూ పది మంది సూర్యులు ఉదయించడం నేను చూశాను ఇదే ఉటా అనే ఆశ్చర్యపోయే లోపలే భూమిలోంచి ఆకాశములోంచి మరో ఇద్దరు సూర్యులు వచ్చారు పన్నెండు మంది సూర్యులు కలిసి నిప్పులు కురిపించేశారు ఆ మంటలకు అక్కడి లోకాలన్నీ మాడి అయిపోయాయి నేను ఆకాశంలో గబ గబా వెనక్కు వెళ్లి దూరం నుంచే చూడడం ప్రారంభించాను ఇంతలో ఆలోకంలో ప్రళయవాయువులు బయలుదేరాయి ఆ సుడిగాలుల దెబ్బకు సముద్రాలలో నీరంతా ఎగిరి ఇంకిపోయింది ఇందాకటి మంటలు మరింత పెరిగాయి ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో పుష్కరావర్తకములు అనే ప్రళయమేఘాలు వచ్చాయి మహానదులంతటి ధారలతో బ్రహ్మాండమైన వర్షాలను కులిపించే. ఈ వర్షాల దెబ్బకు భూమి అనే మట్టిగడ్డ కరిగిపోయింది ఆ ద్వాదశాదిత్యులు ఈ నీళ్లలో ములిగిపోయారు అప్పుడు ఆ ప్రపంచమంతా కేవలం జలమయంగా నాకు కనిపించింది ఈ విషయం డెబ్బై నుంచి డెబ్బై ఎనిమిది వరకు వస్తుంది వశిష్ఠుడు చెప్పిన మాటల్లో ఇంకా ముందుకు పెడితే వశిష్ఠుడు అంటున్నాడు కింది లోకం దగ్గర నుంచి పైన తపం లోకం దాక మొత్తం అంతా నీళ్లతో నిండిపోయి కనిపించింది ఇక సత్యలోకం ఒక్కటే మిగిలి ఉంది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది అతల వితల సుతల తలాతల మహాతల రసతల పాతాళాలు అనేవి భూమి దగ్గర నుంచి వరసగా కిందకి ఉన్న ఏడు లోకాలు భూమి మధ్యమలోకం భువహ సువహ మహహ జనహ తపహ సత్యం అనే ఆరు ఊర్ధ్వలోకాలు ఇవే పద్నాలుగు లోకాలు వీటిలో తపోలోకం దాకా నీళ్లల్లో మునిగిపోయింది అని ఇక్కడ చెప్పడాన్ని బట్టి ఈ నీరు మామూలు భౌతికమైన నీరు కాదని అపంచీకృత పంచభూతాలలోని జలమని మనం గుర్తించాలి వశిష్ఠుడంటున్నాడు ఆ మిగిలిన సత్యలోకాన్ని పరిశీలనగా చూశాను ఎక్కడెక్కడి దేవతలు ఋషులు వచ్చి అక్కడ బ్రహ్మగారి చుట్టూత పద్మాసనాలు వేసుకుని సమాధులలో ఉన్నారు ఇందాక ప్రపంచాన్నే కాల్చివేసిన ద్వాదశాదిత్యులు ముంచివేసిన జలదేవతలు కూడా అక్కడికే చేరి సమాధులలో కూర్చున్నారు నేను దూర నుంచి చూస్తూ ఉండగానే వారి మధ్యలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మకు చరమసాక్షాత్కార వృత్తి ఏర్పడింది అధ్యారోప ప్రక్రియలో మనస్సు చేసుకుంటూ వచ్చిన ఆరోపణలన్నిటినీ ఒకటకొకటిగా నిషేధించుకుంటూ పోతే చిట్ట చివరికి పరిశుద్ధాత్మ మిగులుతుంది అలాంటి పరిశుద్ధాత్మ మీద చిత్తవృత్తిని లగ్నం చేసి దానిని పునః పునరావృత్తి చేస్తే ఆ ప్రక్రియ పేరు నిధిధ్యాసనం ఈ నిధిధ్యాసనం పరిపాక దిశకు చేరినప్పుడు చిత్తవృత్తి యొక్క ఆవృత్తితో పని లేకుండా ఒక అఖండ బ్రహ్మాకారమైన అంతఃకరణ వృత్తి ఏర్పడుతుంది దాని పేరే చరమ సాక్షాత్కార వృత్తి అది లభించిందంటే సమస్త కల్పనలకు మూలమైన మూలాజ్ఞానం పూర్తిగా నివర్తించి నివర్తించిపోతుంది తక్షణమే అజ్ఞానకల్పితమైన సమస్త ప్రపంచము తొలగిపోయి విదేహ కైవల్యం కలుగుతుంది ఆ శిలాప్రపంచ బ్రహ్మకు అలాంటి విదేహ కైవల్యం లభించడం నేను కళ్ళారా చూశాను అంతే తక్షణమే ఆ సత్యలోకం నాకింకా కనిపించలేదు అక్కడి పర్వతాలు నదులు మహర్షులు దేవతలు అంత బ్రహ్మ బ్రహ్మస్వరూపంగానే నాకు కనిపించారు నిద్ర అనే దోషం పోయి మెలకు వచ్చేసరికి హఠాత్తుగా స్వప్న ప్రపంచం మాయమైపోయి కలగనేవాడు ఒక్కడే మిగిలినట్టు ఆ హిరణ్య గర్భుడికి అజ్ఞానమనే దోషం తొలగి జ్ఞానం అనే మెలకు వచ్చేసరికి ఆ ప్రపంచం అంత అంతర్ధానమై శుద్ధ చైతన్యమే మిగిలింది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడి నుంచి ఈ సర్గలో వాల్మీకి మహర్షి చార్వాకుల నాస్తిక పాదాన్ని ఖండించదలుచుకున్నాడు దీనికి ఈ సర్గలో పద్దెనిమిదవ శ్లోకం నుంచి చిట్ట వినియోగించాడు ఈ శ్లోకాలు కొంచెం ప్రౌఢంగా ఉన్నాయి అనేక ప్రశ్నలను పూర్వపక్షాలుగా లేవదీసి సమాధానాలు చెప్పాడు రాముడి చేత నాస్తిక ప్రశ్నలు వేయించడం ఇష్టం లేకపోమో ఈ ప్రశ్నలన్నింటినీ చర్చలో భాగంగానే నడిపేశాడు ఇక్కడ వ్యాఖ్యాత విజృంభించి శ్లోకాలను బాగా వివరించాడు మనం ఆ వివరణలు కూడా కలుపుకుంటూ ప్రశ్న సమాధానాలుగానే ముందుకు సాగుతాం ప్రశ్న అయ్యా మీరిచ్చిన స్వప్న దృష్టాంతం బాగాలేదు ఎందుకంటే కలగొంటున్న శరీరానికి తల్లిదండ్రులు ఉన్నారు దానికి సత్యమైన కారణ పరంపర ఉంది స్వప్నదేహానికి తల్లిదండ్రులు లేరు కారణ పరంపర లేదు అందువల్ల స్వప్నదేహానికి మెళుకు వల్ల నాశనం రావచ్చు కాని జాగ్రత్త దేహం అలాంటిది కాదు దానికి జ్ఞానం వల్ల నాశం వచ్చింది అనడం బాగా లేదు దీనికి సమాధానం యజ్ఞాదుల వల్ల స్వర్గదేహం ఒకటి పుడుతోంది దానికి కూడా తల్లిదండ్రులు లేరు అందుచేత అది కూడా స్వప్నదేహం లాగానే అస్తిత్వం లేనిది అంటావా అత్యంత ఆసక్తు అంటావా ప్రశ్న అందాం సమాధానం అలా అంటే సూక్ష్మ శరీరాల సమస్త స్వరూపుడైన హిరణ్య గర్భుడు కూడా స్వప్న శరీరంలాగా అస్తిత్వం లేనివాడే కావాలి ప్రశ్న కానియండి సమాధానం అప్పుడు హిరణ్య గర్భుడు చేసే ఈ సృష్టి వ్యవహారం అంతా కూడా బొత్తిగా అస్తిత్వం లేనిది అయిపోతుంది ఇలాంటి ఈ ప్రపంచం కనిపిస్తోంది ఈ ప్రపంచం ఒకనాటికి ప్రళయం వచ్చి పోతుంది ఇక్కడ ఉన్న శరీరాలు అన్నీ పోతాయి పూర్వ సృష్టిలో అట్లాగే జరిగింది ఆ సృష్టిలోనే దేహాలన్నీ పోయక ఇప్పుడు ఈ సృష్టి వచ్చింది అంటే ఇక్కడ ఈ దేహాలకు మొదట్లో తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేరు కనుక ఈ కనిపించే దేహాలన్నీ కూడా స్వప్న దేహాల వంటివే అని చెప్పవలసి వస్తోంది దీనికి ఒప్పుకుంటావా ప్రశ్న అసలు మీ యజ్ఞాలు మీరు చెప్పే ప్రళయాలు ఇవన్నీ ఎందుకు ఒప్పుకోవాలి ఇప్పుడు ఉన్న ఈ తల్లిదండ్రుల పరంపర అనాదిగా ఉంది అని మేము అంటాం సమాధానం అనండి కాని ఈ సృష్టిలో ఉండే పదార్థాలకు పంచభూతాలు కారణమనే మాట ఒప్పుకోక తప్పదు కదా ఈ పంచభూతాలు కూడా సవయవాలే అవయవ సంయోగం వల్లే వాటికి రూపం ఏర్పడుతుంది సంయోగం వల్ల ఏర్పడే రూపం ఎప్పటికో అప్పటికి నశించక తప్పదు ఇది లోక అనుభవ సిద్ధం పంచభూతాలే నశించిపోతే ఇక ప్రపంచం ఏది కనుక ప్రణయమే లేదనడం సాధ్యం కాదు ప్రశ్న పంచభూతాలలో ఆకాశాన్ని పక్కన పెట్టేయండి మిగిలిన నాలుగు భూతాలు దేనికి అది జడంగా ఉన్న ఆ నాలుగు కలిసి దేహం అయ్యేసరికి వాటిల్లోంచి జ్ఞానం ఇచ్ఛ మొదలైన గుణాలు పుడుతున్నాయి పిండి నీళ్లు చెరుకుమడ్డి బెల్లపు మొక్కలు మొదలైన వాటిలో ఎక్కడా మత్తు అనే గుణం లేదు కానీ ఇవన్నీ కలిపి కాచితే మత్తు అనే శక్తి ఏర్పడుతుంది అలాగే దేహంలోంచి జ్ఞానం అనే శక్తి పుడుతోంది దీనిని సంవిత్తు అంటారు సంవిత్తు గల దేహమే ఆత్మ ఈ మాట ఒప్పుకుంటే మీరు చెప్పే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలకు పీక పట్టుకుంటుందేమో కాని జగత్తత్వాన్ని మాత్రం సులభంగా వివరించవచ్చు మీ ప్రళయాది కల్పనలతో పని లేదు సమాధానం నా కల్పన వద్దు వద్దుకని మీ కల్పన ప్రకారం దేహంలో ఉన్న అవయవాలన్నీ ఆత్మలేనా లేక అన్నీ కలిపిన అవయవి అయిన ఆత్మ ఒకటి ఉందే ఏ జ్ఞానం ఆ ఇంద్రియానికి వేరువేరుగా ఉంటుంది కనుక అవన్నీ వేరే వేరే ఆత్మలు అందామా అలా ఈ ఆత్మలకు ఐకమత్యం ఉండవలసిన పని లేదు ఒకవేళ కాకతాళీయంగా కలిగిన అది శాశ్వతంగా నిలుస్తుంది అనే నియమం లేదు అది లేకపోతే ఈ దేహం కూలిపోక తప్పదు ప్రశ్న పోని రెండో పక్షాన్నే ఆశ్రయిద్దాం అవయవాలిన్నీ కలిపి ఒకే ఆత్మ అందం సమాధానం అలా అంటే ఉన్న అవయవాలలో ఏ ఒక్క అవయవాన్ని నరికేసినా ఆత్మ మొత్తం చచ్చిపోవాలి ఎందుకంటే దానిలో భాగాలంటూ లేవు కదా కాని లోకంలో అలా కనిపించడం లేదు అది కాక దేహం మొత్తం నశించినప్పుడు దేహం వల్ల వచ్చిన గుణాలన్నీ నశించుకోవాలి కాని ఒక్కొక్కసారి మనిషి తగలబడిపోయిన తరువాత వాడి పిశాచం లేచివచ్చు వాడి బంధువులను పట్టుకుని వెనుకటి విషయాలన్నీ ప్రస్తావిస్తూ ఉండడం కనిపిస్తోంది దీనిని నీ సిద్ధాంతం ఎలా సమర్థిస్తుంది ప్రశ్న అయ్యా ఈ దెయ్యాలు గియ్యాలు మేము నమ్మం మాకు ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం సమాధానం ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం అనడానికి అనేక రకాల యుక్తులు చూపిస్తున్నావు కదా యుక్తులు చూపిస్తున్నావు అంటే తర్క ప్రమాణాన్ని ఒప్పుకున్నట్లే కదా ఇంత తర్కము చేసి నా మాట నమ్మనంటున్నావు కదా వాక్యాల ద్వారా బోధిస్తున్నావు కదా అంటే శబ్దప్రమాణాన్ని కూడా అంగీకరించినట్లయింది కదా ఇలా చూసుకుంటూ పోతే నాకేవి లేవు లేవు అంటూనే ఇతర ప్రమాణాలను వాడేసుకుంటున్నావు కదా ఇక నీ మాట నమ్మేది ఎవరు అది అలా ఉంచి దెయ్యాలను నమ్మమనే మాటను పరిశీలిద్దాం కళ్ళు మత్తు మత్తుశక్తి ప్రత్యక్షంగా నీకు కనిపిస్తోందా లేదే అది తాగినవాడికి కనిపిస్తోందా అదీ లేదే తాగినవాడు చేసే చేష్టలను బట్టి వాడికి మత్తెక్కిందని ఆ మత్తుశక్తి కళ్ళులో ఉందని నువ్వు గ్రహిస్తున్నావు ఇది అనుమాన ప్రమాణమే కాని ప్రత్యక్ష ప్రమాణం కాదు కదా ఇక్కడ కల్లు తాగిన వాడి ప్రవర్తన నీకు యధార్థ జ్ఞానం కలిగిస్తోంది అని నువ్వు నమ్ముతుంటే ఇదే తర్కాన్ని దెయ్యం పట్టిన వాడి దగ్గర అన్వయించు వాడి ప్రవర్తనను బట్టి వాడికి పిశాచం పట్టిందని ఆ పిశాచం వాడి లోది కాదని తగలబడిపోయిన దేహంలోంచి వచ్చిందని నువ్వు అంగీకరించక తప్పదు ఇలా విశాచం యొక్క అస్తిత్వాన్ని నువ్వు తిరస్కరించలేనప్పుడు పరలోకాల యొక్క అస్తిత్వాన్ని సూక్ష్మ శరీరాల యొక్క అస్తిత్వాన్ని ఎలా తిరస్కరించగలవు ప్రశ్న అయ్యా కేవలం అనుభవాన్ని బట్టి వస్తువుల సత్యత్వాన్ని నిర్ణయించేటట్లయితే ముత్యపు చిప్ప వెండి ముద్ద ఉదాహరణలో వెండి ముద్ద కూడా సత్యమే అనవలసి వస్తుంది సమాధానం ఇక్కడో చిన్న కిటుకు ఉంది జ్ఞానంలో ఉండే స్థాయిని బట్టి సత్యం యొక్క స్థాయి మారిపోతూ ఉంటుంది ముత్యపుచుప్ప స్థానంలో వెండి ముద్దను చూస్తున్న సమయంలో ఆ వ్యక్తి యొక్క జ్ఞానం భ్రాంతి స్థాయిలో ఉంది ఆ భ్రాంతి స్థాయిలో ఆ వెండి సత్యం ఆ తరువాత కొంతసేపటికి చూసే దృష్టికోణం మారడం వల్ల భ్రాంతి ఎగిరిపోయింది అప్పుడు ఇందాకటి వెండిలో ఉన్న సత్యత్వం కూడా ఎగిరిపోయింది ఇందాకటి భ్రాంతి స్థాయితో పోలిస్తే ఇప్పటి వ్యావహారిక స్థాయి దృఢతరమైంది కనుక ఇప్పటి ఈ జ్ఞానాన్ని బట్టి తనకు వెండి ముద్ద కనిపించిన సమయంలో కూడా ఆ వెండికి సత్యత్వం లేదని ఇప్పుడు నిర్ణయిస్తున్నాడు సూక్ష్మ శరీరాదుల యొక్క అస్తిత్వం భ్రాంతిమయ దశలో నిర్ణయించబడడం లేదు అందువల్ల ఆ నిర్ణయాన్ని ముత్యపుచిప్పండితో పోల్చే కనుక తేలిందేమిటి అంటే ఈ ప్రపంచానికి స్వప్న ప్రపంచంతో పోలిక పెట్టడంలో తప్పు లేదు జాగ్రత్త కాలంలోని సంస్కారాల మోహం వల్ల స్వప్నదేహం ఏర్పడుతోంది ఆ వాసనలు క్షయించి పోతే ఆ దేహం పోతోంది అలాగే జన్మల వాసనా బలం వల్ల ఈ జాగ్రత్త దేహం ఏర్పడుతోంది జాగ్రత్త దేహం అంటే కేవలం బయటకు కనిపించే ఈ రక్త మాంసమయమైన శరీరం కాదు దీనికి కూడా ఆలంబనమై అంతర్గతమైన సూక్ష్మదేహమే అసలైన దేహం దానినే ఆతివాహిక దేహమని మనోమయ దేహమని అంటారు అది ఉండబట్టే మనం దేహం చుట్టూ మనకు భోగ్యమైన ఈ ప్రపంచం అంత ఏర్పడుతోంది ఈ సూక్ష్మ దేహానికి మూలమైన వాసనలు అన్నీ క్షయించిపోతే ఈ దేహంతో పాటు ఈ ప్రపంచం కూడా అంతరించిపోతుంది అప్పుడు శుద్ధ చైతన్యాత్మకమైన పరబ్రహ్మ మిగులుతుంది ప్రశ్న అయ్యా మీరు మీ సిద్ధాంతం మొత్తాన్ని వాసనల చుట్టూ తిప్పుతున్నారు ఈ వాసనలు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతున్నాను ఒకటి ఇవి పరబ్రహ్మలోంచే వచ్చాయంటారా మీ శృతేమో తదేతద్బ్రహ్మ అపూర్వ మనపరం ఈ పరబ్రహ్మ దేనికి కారణమూ కాదు దేనికి కార్యము కాదు అంటోంది అందుచేత మీకు ఈ శృతి అడ్డం పడుతుంది రెండు దీనిని తప్పించుకోవడానికి పూర్వకల్పలోని ప్రపంచం నుంచి ఈ వాసనలు వస్తున్నాయి అని అంటారా ఆ పూర్వ ప్రపంచం అప్పటి ప్రళయంలోనే నశించిపోయింది కొనుక దానితో పాటే ఆ వాసనలు కూడా పోయాయి కనుక ఈ కల్పన చల్లదు మూడు దీనిని తప్పించుకోవడానికి పూర్వ ప్రళయంలో కొండలు నదులు మొదలైనవి నశించిపోయిన రూపంగా కొంత ప్రపంచ భాగం మిగిలే ఉంటుంది అని అంటారా అలా అంటే మీకు చాలా చిక్కులు నాలుగు ఆ మిగిలిన సూక్ష్మ ప్రపంచానికి ఒక అస్తిత్వం సత్తా ఉండాలి కదా ఆ సత్తా దానికి ఎక్కడి నుంచి వచ్చింది దానికి అది స్వంతంగానే ఉందే లేకపోతే పరబ్రహ్మ యొక్క సత్తను బట్టి దీనికి సత్తా వచ్చిందా ఐదు దానికి స్వంతంగానే సత్తా ఉందంటారా అప్పుడు పరబ్రహ్మ ఒకటి పూర్వప్రపంచం ఒకటి రెండు సత్పదార్థాలు తేలతాయి అప్పుడు మీ శృతే మీ పీక పట్టుకుంటుంది ఎందుకంటే మీ శృతి సదైవ సోమ్యే ఇదమగ్ర ఆసీత్ సృష్టికి పూర్వం ఈ ప్రపంచమంతా కేవలం పరబ్రహ్మ స్వరూపంగా ఉంది అని చెప్తోంది అంటే ఈ సృష్టికి పూర్వం ఒకే ఒక సత్పదార్థం ఉందని మీ శృతి చెబుతోంది మీ శృతికి విరుద్ధంగా రెండు సత్పదార్థాలను మీరెలా ప్రతిపాదించగలరు ఆరు దీనిని తప్పించుకోడానికి పరబ్రహ్మ సత్తలోంచే పూర్వ ప్రపంచానికి సత్తా వచ్చింది అంటారా అది మరీ పిచ్చిమాటైపోతుంది స్వంతంగా సత్త లేని దానికి పక్కవారి సత్త సంక్రమించేటట్లయితే ప్రతి లేని పదార్థానికి మరో దాని రూపంలో సత్త ఉన్నది అని చెప్పవలసి వస్తుంది ఏడు దానికీ ఒప్పుకుంటామంటారా అలా అంటే సృష్టికి ప్రళయానికి తేడా ఏమిటి ప్రళయంలో సృష్టి కనిపించదు కనిపించకపోయినా సరే అది ఉన్నది అని మీరు అంటున్నారు అలా అంటే ఉండడం అన్న లేకపోవడం అన్న ఒక్కటే అని చెప్పినట్లు అయింది ఈ మాట ఎవరు ఒప్పుకుంటారు ఇలా ఎన్ని రకాలుగా చూసినా మీ వాసనలకు అస్తిత్వమే లేదు అస్తిత్వమీ లేని వాసనలకు క్షయమని గోల పెడతారేమిటి జయగురుదత్త